సార్ అందరికీ ప్రైజ్లాడు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు ఈ ధన్యత ఇవంటారు మన భాగ్యం కాదు ఆయన భాగ్యమే ఆయన ఆయన కుప్పనే కాబట్టి వచ్చిన మీ అందరికీ వందనాలు దేవుని నామంలో ఆయన నామానికి ఘనత మహిమ కలుగును కాక వచ్చిన పుతరిని దీంపబడని కాక సరే మన మధ్యలో సురాజ్ గోదావరి పాట పాడతారు సరే ప్రార్థన చేస్తారు సుజాత పాట వాడతారు ఈ ప్రేర్ లో ఉన్న ఒక ఏ విఎం ఉన్న ప్రతి ఒక్కరికి శుభాభివందనం దయచేసి అందరి కళ్ళు మూసుకోండి మనం ప్రార్థనలో ఏకీభవిద్దాం స్తోత్రం నైనా ప్రభాసే మా ప్రభని ఏకే వందనాలు సే మా ప్రభ దేవాయస్య మా ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడిన దాన్ని దేవ మహాప్రభ ఈ రోజు చూడకుండా ఎంతో మంది మరణించారు దేవా కానీ దేవాసే మహాప్రభ మమ్మల్ని సజీవులకు దేవాస మహాప్రభ నీ ప్రేమ చేత మమ్మల్ని దీవించిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభ దేవా యొక్క ధన్యత మాకు ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం మహప్రభ రోజు ప్రేర్లో ఉన్నదాన్ని నీకే వందన స్తోత్రాలు దేవా నీకు వాక్యం చేత దేవా మాతో మాట్లాడిన స్తోత్రం మా ఇక్కడ ఆరంభమవుతున్న ప్రతి పాటలో మీరే సాయం దయచేందేవా దేవాస మహాప్రభ ఆరాధనకు యోగ్యుడు మీరే మా మీకే మహిమ గణత ప్రభావం చె ప్రభా దేవ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దించి అవసరించండి మా ప్రభా దేవ ఇక్కడ ప్రతి ఒక్కరు దేవ చేస్తే మా మీరే సాయం దయచేసిన పట్టిస్తూత్ర మా ప్రభా దేవ మా ఇంకా రాలేకున్న సాయం దయచేయండి యూట్యూబ్ లో ప్రతి ఒక్కరు దేవ విని దేవాని సూచించే భాగ్యం దయచేవాత వెళ్ళాల మా ప్రభా ప్రతి ఒక్కరిని దేవాని నామంలో శిష్యులుగా చేయటకు మాకు వాడబట్టకు వాడుకోండి మా ప్రభావం ప్రతి మా ప్రభా ప్రతి ఒంటి నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా సాయం దండి దేవా మీరే తోడైనాడు మా ప్రభా మీ కాపుదలో ఉంచే దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా ఇంకా అనేకులు విని రక్షణ కొండ సాయం దాయించండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దీవించండి దేవా ఇంకా వాళ్ళ హృదయ వాంఛన తీర్చని మా ప్రభా దేవా మీకు అసహ్యమైన కార్యాలని తీసివేయండి మహాప్రభ దేవాసే మా ప్రభు ఎక్కడ ఉన్నాను దేవాన్ని నామం బట్టి మేము ఇచ్చిన దేవా మీరే ముందుండి నడిప ఆ పాటలో ప్రతి ఒక్క వాక్యంలో మీరే సాయం దేవ ఇది మొదలుకొని నిరంతరం సేవించే బిడ్డగా ఉంటుంది సాయం చేస్తారని ప్రభావ రాబోతున్న ఏ పేట వేడుకొని తండ్రి ఆమెన్ ఆమెన్ బ్రదర్ థ్యాంక్ యూ పాట పాడండి ప్రదర్శన సిస్టర్స్ అందరి ప్రేసి ప్రభు మహిమరుస్తూ ప్రభుని స్థుతిస్తూ ఒక పాట వాడుకుందాము జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తు మహిమలు నీకే నా అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము ారాధనా నీవే నాయమో నివే నా నీవే జ్యోతిర్మయోడా నా ప్రాణప్రియుడా స్తిమహిమలు నీకే పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా నా పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా నీ తోటలోని ద్రాక్షల్నితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా నీ తోటలో నీ ద్రాక్ష నన్ను అంటుకట్టి స్థిరపరచావా జ్యోతిర్మాయుడా నా ప్రాణప్రీయుడా స్తి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి నా మంచి కుం మరీ నా పరలోకపు తండ్రి నా మంచి కుం మరీ మీకిష్టమైనా పాత్రను చేయా నన్ను విసిరేయక సారేపై ఉంచావా మీకిష్టమైనా పాత్రను చియా నూ విసిరక సారే పై ఉంచావా జ్యోతిర్మాయు నా ప్రాణప్రియుడా స్తూతి మహిమలు నీకే నా తండ్రి కుమారరిశుద్ధాత్ముడా తండ్రి కుమ పరిశుద్ధాత్ముడా త్రీకేవా ఆది సంభూతుడా నిను నీని మనీ ఆరాధించేదా త్రీకదేవా ఆదిసంభూతుడా నిను నీని రాధి జ్యోతిర్మయుడా ప్రాణప్రియుడా స్తిమహిమూనీకే నాత్మల అనుక్షణం నా అతిశయమోని నాతి నాతిశయము నీవే నానందము నీవే నా రాధనా నీకే జోతిర్మయుడా నా ప్రాణప్రీయోడా స్తి మహిమలు నీకే థాంక్యూ బ్రదర్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ సిస్టర్ మదర్ ప్రసీనస్ మనకు వాక్యం అందిస్తారు సిస్టర్ ప్రైస్ ది లార్డ్ సిస్టర్ ప్రైస్ ది లార్డ్ అంటే వాక్యం అందించి ప్రైస్ ది లార్డ్ అంతే ఓకే ప్రైస్ ది లార్డ్ అందరికి మనం ఫస్ట్ గా ప్రయర్ చేసుకుందాం ఏసుప్రభానికి వంద నాలుగు రచ్చ వాక్యంలో వెళ్ళే ముందేశుప్రభ మీ జ్ఞానము మాలో ప్రసాదించండి యేసుప్రభ ఎక్కడ కూడా తడబాటకుండా ఏసుప్రభ మీ జ్ఞానం ఏదైతే ఉందో యేసుప్రభ మేము పంచుకోవాలి ఏసుప్రభ మీ యొక్క సత్యం ఏదైతే ఉందో మేము గ్రహించాలి ఏసుప్రభ ప్రతి ఒక్క పదము ప్రతి ఒక్క అక్షరము బైబుల్ ఏదైతే ఉందో కరెక్ట్ గా అర్థమయ్యేటట్టు మాకు సాయం చేయండి ఏసుప్రభ ఎలాంటి నెట్వర్క్ ఇష్యూస్ అయినా ఎలాంటి ఏ ఇబ్బందులైనా యేసుప్రభ ప్రార్థన చేసే సమయంలో కూడా మాకు కొద్దు కాకుండా చూసుకోసూప్రభ నీకు అసాధ్యమైనది ఏమీ లేదంటున్నావు రజా సమసము సాధ్యం దేవుడో రజా దేవుడు అను శక్తి బలం ఇవ్వండి ఏసుప్రభ నీ జ్ఞానము ప్రసాదించండి ఏసుప్రభా నీ జ్ఞానం ఉంచి వేసు ప్రభా ప్రతి ఒక్క అక్షరము ప్రతి ఒక్క వర్డ్ నాకు అర్థం కావాలి ఎసుప్రభ అర్థం అయ్యేటట్టు నేను వివరించాలి ఎసుప్రభ అలాంటి జ్ఞానం ప్రసాదించండి అర్థం చేసుకునే శక్తి మాలో అర్థం చేసుకున్న తర్వాత దానిలో ప్రతిరోజు మేము పాటించే జ్ఞానం మాకు ఏస్తూ క్రీస్తునాంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ అందరికి క్రీస్తులో ఈ రోజు ఏంటంటే మనము దేవుడు మనకి ఎట్లా దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడో ఎట్లా మనకి దేవుడు ముందు మనము ప్రాక్టికల్ లైఫ్ లో ఎట్లా ఉండాలా అంటే ఈ జీవితంలో ప్రస్తుత జీవితంలో ఎన్నో ఎన్నో ఇబ్బందులు మనం ఎదుర్కొంటాం మన మన పక్కనున్న వాళ్ళే లేకపోతే మన ఫ్రెండ్సే లేకపోతే తెలిసి తెలియక వేరే వాళ్ళే మనకు మోసం చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళ నుంచి మనం ఎలా కాపాడుకోవాలా దేవుడు ఈ ఈ గ్ర అనేది సామెతలు అనే గ్రంథము సల్మో చేత రచించబడింది కదా అది ఎన్నో ఏళ్ళ రచించబడింది కానీ ఈ ప్రస్తుత కాలానికి ఎలా మనము అది అర్థం చేసుకోవాలా అని మనం నేర్చుకున్నాము సామెతలు రాసిన పత్రిక సామెతలు సామెతలు ఆరవ అధ్యాయం నుంచి ఫస్ట్ నుంచి మనం నేర్చుకున్నాము కామెతలు ఆరవ అధ్యాయము ఫస్ట్ నుంచి మనం ఒకసారి చూసుకున్నాము ఎలా ఈ ప్రస్తుత జీవితంలో ప్రతి ఒక్క పాయింట్ దేవుడు ఎలా ఇప్పుడు ప్రస్తుత జీవితంలో ఎలా ఇది వాక్యం అనేది మనకి అర్థం కావాలా ఎలా మనం కరెక్ట్గా ఉండాలా ఎలా మనము మనము మన వేరే తప్పించుకోవాలా ఎలా మనని మనము బలపరుచుకోవాలా ఎలా మనం జ్ఞానముతోని మనం నడుచుకోవాలి వేరే వాళ్ళతోనే అని చూసుకున్నాము మొదటి వచనం చదువుకున్నాము నా కుమారుడా నీ చెలికాని కొరకు పూటబడిన ఎడల పరుణి చేతిలో నీవు చెయ్యి వేసిన ఎడల దేవుడు ఫస్ట్ నా కుమారుడ నా కుమారుడ అని వర్ణిస్తున్నాడు అంటే మనం దేవుని బిడ్డలు కాబట్టి నేను ముందుగానే రెడీ చేసి ఉంచుతున్నాడు ఈ లోకానుసారంలో ఎంతో ఎంతో బాధలు ఎంతో వేదన మనం ఎదుర్కొంటాం ఎంతో సమస్యలు మనం ఎదుర్కొంటాం నా కుమారుడాన్ని వర్ణిస్తుండూ మళ్ళీ ఏం నీ చలికాని కొరకు పూటబడిన యొడల పరుని చేతిలో ఇద్దరు పర్సన్స్ ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు ఒకటి చలికాని కొరకు అంటే మై ఫ్రెండ్స్ నేబర్స్ ఉండొచ్చు మళ్ళీ ఏమంటుండు పూటబడిన యొడల పరుని చేతిలో అంటే స్ట్రేంజెస్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతుండూ నేబర్స్ గురించి మాట్లాడుతుండు స్ట్రేంజర్స్ గురించి మాట్లాడుతుడు పూటబడిన అంటే ఇంగ్లీష్ లో ఏమైనా ఉందంటే రిగార్డింగ్ షూరిటీ గురించి సిగ్నేచర్ గురించి ఈ కాలంలో ఇది మెయిన్ గా అయిపోయింది సిగ్నేచర్ పెట్టడము షూరిటీ ఉంచుకోవడము ఇది మెయిన్ గా ఒక చిన్న స్కామ్ లాగా అయిపోయింది దాని పట్ల కూడా మనము జాగ్రత్తగా ఉండాలంట అది మన నేబర్సే కావని అని మన ఫ్రెండ్సే కానీ మన మనకు తెలియని వ్యక్తి పరుని చేతిలో కూడా నీవు చేసి చెయ్యి వేసిన యోడల అంటుడు పరుని చేతిలో నీవు చెయ్యి వేసిన యోడలని అంటుండు చెయ్యి వేసిన యోడల అని అంటుండు ఫ్రెండ్స్ అయినా కానీ నేబర్స్ అయినా కానీ అండ్ నీకు తెలియని వాళ్ళతోనైనా కానీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుడు మనకి ముందుగానే ప్రేరేపరిస్తుండు దేని విషయంలో మనం జాగ్రత్త ఉండాలా మనము ఆ యో మీ యొక్క సిగ్నేచర్ ఈ కాలం మీరు అనుకుంటారు ఈ కాలంలో ఏంటి అనంటే సిగ్నేచర్ తోని కూడా పెద్ద పెద్ద స్కామ్స్ అయిపోతున్నాయంట ఆ ఏదైతే ఉందో షూరిటీ విషయంలో కూడా పెద్ద పెద్ద స్కామ్స్ అయిపోతున్నాయంట సో దాని కూడా నువ్వు జాగ్రత్త వహించి ఉండాలా ఇది పెద్ద ఒక ఇదైపోతుంది దేవుడు ఎంతో వేల సంవత్సరాల దీని గురించి అంత వర్ణించిందంటే ఇప్పుడు నువ్వు ఎంత జాగ్రత్త ఉండాలా దేవుడు ఇప్పుడు ప్రేరేపించింది నీకు దీని గురించి ను ఎంత జాగ్రత్త ఉండాలా ఈ ఒక ప్రాక్టికల్ లైఫ్ లోను నువ్వు ఇది జాగ్రత్త పడాలంట ఇదేం విషయంలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి నీ షూరిటీ విషయంలో ఇంకా సిగ్నేచర్ విషయంలో జాగ్రత్త పడాలా చేతిలో నీవు చెయ్యి వేసిన యోడల అది అది మనం మైండ్ లో పెట్టుకోవాలా ఇంకొక రెండో వచనం ఏమంటుండు నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు ఇక్కడ రెండు విషయాలు మనము గమనించవచ్చు చిక్కుబడి ఉన్నావు పట్టబడి ఉన్నావు ఏని వల్ల నీ నోటి మాట వలన ఒక్కొక్కసారి ఏమవుతుంది మనము ఒక్కొక్కసారి వాళ్ళకి నోటి మాటల వల్ల కూడా హిమ్మతి ఇస్తాం నేను ఈయన నేను కడతాను నేను ఉంటాను అని వాళ్ళకి ఇదైతే ఇస్తాం లాస్ట్ ఎవరైతే మోసప పోతారో నమ్మే కదా నీ నోటి మాట వల్లనే కదా నేను ఇది చేసినా ఇది చేస్తారు సో ఫస్ట్ వల్ల సిగ్నేచర్ వల్ల మళ్ళీ ఏమంటుండు చూరిటీ వల్ల నెక్స్ట్ ఏమంటుండు నీ నోటి మాట వల్ల కూడా ఇదైపోతావంట నోటి వాళ్ళ మాట వల్ల నువ్వు ఏమైపోతావంట చిక్కుబడి ఉన్నావు ఉన్నావు అంటుండు దేవుడు చిక్కుబడి ఉన్నావు మళ్ళా పట్టబడి ఉన్నావు నీ నోటి మాటలు ఎలా మాట్లాడాలో అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అంట చిక్కుబడి ఉన్నావు అంటుండు కట్టబడి ఉన్నావు సో మనం ఎప్పుడైనా ఈ లోకానుసారంగా వెళ్తున్నప్పుడు ఇదంతా మనము చూసుకుంటూ ఉండాల చూసుకుంటూ ఉండాలి ఏది కరెక్ట్ ఏది రాంగ్ మనం అనుకుంటాము తొందరగా పైసలు సంపాదించాలని మనందరిలో ఉంటది చాలా మందిలో ఉంటది ఎందుకంటే ఈ పర్టికులర్ ప్రాక్టికల్ లైఫ్ లో ఉండాలంటే మనకు ఒక ఫిఫ్టీన్ జీతంలో మనం నడవలేము ఇంకా పిల్లలు పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా కష్టం అవుతుంది వన్ ల్యాక్ వాళ్ళకి వన్ ల్యాక్ టూ ల్యాక్ ఉంటాయి వాళ్ళకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి మన మనకు వచ్చే శాలరీ లేక మనకు మనకు వచ్చే బిజినెస్ ప్రాఫిట్ లా అది సంపాదించలేకపోయి వేరే వాళ్ళని చూస్తాం మనం వేరే వాళ్ళు ఏంటి వాళ్ళ నీకన్నా టెన్ ఎక్స్ ట్వంటీ ఎక్స్ ఎక్స్ ఎక్కువ సంపాది ఇస్తుంట్రేమో వాళ్ళ నుంచి నువ్వు అట్రాక్ట్ అవుతావు వాళ్ళు నిన్ను అట్రాక్ట్ చేస్తుంటారు ప్రాక్టికల్ లైఫ్ లో వాళ్ళు నిన్ను అట్రాక్ట్ చేస్తూ ఉంటారు అంటే పాపంలోకి వాళ్ళు నిన్ను గుంజుతూ ఉంటారు నిన్ను లాగేసుకుంటారు అందుకే దేవుడు ఇక్కడ అంటున్నారు కదా చిక్కుబడి ఉన్నావు చిక్కుబడి ఉన్నావు పట్టబడి ఉన్నావు నువ్వేమనుకుంటావు తనలాగానే నేను తనలాగానే ఎక్కువ సంపాదించాలా ఎక్కువ ఇది చేయాలని వాళ్ళు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటారు ఎవరు ఫ్రెండ్స్ కానీ నీ రిలేటివ్స్ కానీ నీ ఒక స్ట్రేంజర్ కూడా అంట ఫస్ట్ దాంట్లో అంటున్నాడు కదా పరుణి చేతిలో అని కూడా అంటున్నారు పరుని చేతిలో కూడా కావచ్చు అంట నువ్వు ను ఏమనుకుంటావు ఏదో ఒక ఫోన్ కాల్ ద్వారా చెప్తారు నీకు మేడం దీంట్లో ఇన్వెస్ట్ చేయండి దాంట్లో ఇన్వెస్ట్ చేయండి మీ మనీ అనేది టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ ఇంక్రీజ్ అయిపోతుంది ఈ యాప్ లో ఈ గేమ్ ఆడండి బాగుంటది ఈ గేమ్ గేమ్ గేమ్ ఆడుతూ కూడా మీరు మనీ సంపాదించవచ్చు అంటే మెయిన్ గా దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారంటే ఎవరికైతే బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ మనీకి అట్రాక్ట్ అయ్యి నిన్ను కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు దాంట్లో నువ్వు ఆల్రెడీ చిక్కి ఉన్నావు నో ఆల్రెడీ దాంట్లో చిక్కి ఉన్నావు దాంట్లో నుంచి నువ్వు విడుదల కావాలంట దాంట్లోకించి నువ్వు విడుదల కావాలి ఆల్రెడీ ఈ మైండ్ మనలో చాలా మంది ఎవరో ఒకరు ఎవరో ఫోన్ కాల్స్ వస్తాయి మేడం ఈ లోన్ తీసుకోండి ఇది ఇట్లా చేయండి అట్లా చేయండి అని మన మైండ్ అనేది వాళ్ళు పొల్యూట్ చేస్తూనే ఉంటారు అంటే మనమేమనుకుంటాము నేను బ్యాంక్ లో సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ పెట్టే బదులు దీంట్లోనే పెడితే ఓకే కదా అంటే నువ్వు నువ్వు అది ఆలోచించకుండా అది కరెక్ట్ రాంగో అని తెలుసుకోకుండా దేవుని ఒక జ్ఞానం లేకుండా దేవుని దగ్గర కూడా నువ్వు అడగకుండా నువ్వు నీ యొక్క తలంపు నీ యొక్క స్ట్రేంజర్ ఒక పరుని తలంపు పెట్టుకొని లేకపోతే నీ యొక్క ఫ్రెండ్ ఒక తలంపు పెట్టుకొని నువ్వు అడిగితే అయినా మోసపోతుందని తెలిసి కూడా నేను ఒక్కొక్కసారి ఆ ఊబ్బిలో నీకు తోసేస్తాడంట ఒక చిన్న ఇన్సిడెంట్ ఏమైందంటే గుజరాత్ లో ఒక చిన్న ప్రాంతం చిన్న విలేజ్ అనమాట దాంట్లో ఏమైందంటే ఒక పర్సన్ రష్యాకి వెళ్ళి రష్యా వాళ్ళతోని స్నేహం చేసి ఇక్కడికి వచ్చి ఆయన ఒక స్కామ్ అనేది చేసిందనమాట గుజరాత్ లో ఒక చిన్న విలేజ్ లో క్రికెట్ ఆడడము ఆడిపించడం మొదలుపెట్టిందంట చిన్న చిన్న అంటే ఒక టీనేజెస్ అనుకోవచ్చు ఒక ట్వంటీ టు టీనేజ్ కాకుండా ఒక ట్వంటీ థర్టీ బిలో వాళ్ళతోని వాళ్ళతోని క్రికెట్ ఆడడము మొదలుపెట్టిందంట అది ఎట్లా అంటే ఒక రియల్ గానే ఉంటది అదంతా రియల్ సెటప్ లాగానే ఉంటుంది కానీ ఒక టెంట్ లోపల ఇవన్నీ ఏర్పాటు చేసిందంట ఇది ఏంటంటే బెట్టి స్కామ్ లాగా అయిపోయిందంట బెట్టింగ్ స్కామ్ లాగా అయిపోయి ఇదంతా కమెంట్రీ ఏదైతే ఉందో అది కూడా రియల్ అనంట అన్ని రియల్ గా సెట్ చేసి పెట్టేసిందంట కానీ ఇదంతా ఆపరేట్ చేసేది ఒకడు ఇంకొకడు ఏమో రష్యా రష్యా దగ్గర రష్యాలో ఉంటాడంట ఇదంతా పెద్ద స్కామ్ అయిపోయింది ఆ ఎవరికి కూడా తెలియదు గుజరాత్ ఒక చిన్న ఊర్లా ఒక విలేజ్ లా ఇంత ఒక పెద్ద స్కామ్ జరుగుతుంది అది ఒకటే ఒక వ్యక్తి మిగతా వాళ్ళందరూ బయటోళ్ళు ఎవరైతే ఆ క్రికెట్ ఆడుతున్నారో ఆ క్రికెట్ ఆడే వ్యక్తులు కూడా తెలియదు వాళ్ళు ఎందుకు ఆడుతున్నారంటే నాకు రోజుకి నాలుగు వందలు వస్తాయి ఇది ఆడుతూ ఆడుతూ వస్తుంది అని నేను ఆడుతున్నాను అని ఆయన వాళ్ళతో అంటారంట వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు ఆ ఊబిలో చిక్కుకున్నారు అని వాళ్ళకు కూడా ఐడియా లేదు కానీ వాళ్ళు కూడా ఆ పాపంలోకి పడిపోయిండ్రు ఎవరైతే మేనున్నారో వాళ్ళని ఎంక్వైరీ చేసి అడిగితే ఎవరైతే ఆ కానిస్టేబుల్ కి ఒక ఆయనకి డౌట్ వచ్చిందంట ఏంటిది ఏంటిది అని అది చూస్తే చిన్న చిన్న స్కామ్ కాదు ఒక పెద్ద స్కామ్ అంట బెట్టింగ్ అనే ఒక పెద్ద స్కామ్ లో వాళ్ళు చిక్కుకున్నారంట సో వేరే వాళ్ళు ఏమనుకుంటారు ఆ బెట్టింగ్ ఆడితే దాని మీద అడిగితే నేను ఆరామ్సే కూర్చొని ఇంట్లో కూర్చొని ఒక ఇల్యూజన్ అనేది వేసేసి ఆహా ఈయన పర్టికులర్ ఆ ఈయన సిక్సర్ కొడితే నాకు ఐదు వందలు కాస్త రెండు వంద రెండు నా అమౌంట్ ఎక్కువ అయిపోతుంది ఒక చిన్న ఏమంటారు ్రీడీనెస్ మనలో పెరిగిపోయి ఆ అసిన్ అనేది మనము కం కమిట్ చేసేస్తాం ఏంటంటే ఆ బెట్టింగ్ ద్వారా నేను ఏం చేయకపోయినా నేను ఏం చేయకపోయినా నా చేతులు కాలు కదులించకపోయినా కానీ మన నాకు డబ్బులు వస్తున్నాయని ఒక చిన్న గ్రీడీనెస్ మనలో పెరిగిపోతాయంట ఆ ఊపిలో నువ్వు ఆల్రెడీ చిక్కి ఉన్నావు అంటున్నాంట పట్టబడి ఉన్నావు దేవుడు బట్ ఎన్నో ఏళ్ళ క్రితం ఇవన్నీ చెప్పిను ఇవన్నీ రాబోతున్నాయి క్లియర్ గా ఉండాలా నువ్వు కరెక్ట్ మార్గంలో ఉండాలా ఎప్పుడో మనకి ఆశ పెట్టేసిండ మళ్ళీ రెండో రెండో అధ్యాయంలో మనకు ఆల్రెడీ మనకి వార్నింగ్ ఇస్తుండు వార్నింగ్ అనేది ఈ సిచ్యువేషన్ లో ఎట్లా మాట్లాడాలి ఎట్లా ఎంత నీ నోటి మాట వలన ఎట్లా వాళ్ళు ప్రేరేపణ అవుతారు నీ నోటి మాట వలన నీ సిగ్నేచర్ వలన ఎట్లా నువ్వు మోసపోతావు ఎవరికైనా షూరిటీ ఇస్తే నువ్వు ఎట్లా అని ఆల్రెడీ నీకు రా రాసబడి ఆల్రెడీ నీకు అక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఆల్రెడీ రాసిండ్రు కానీ నువ్వు అది చూడలే ఇప్పటికైనా మనం చూసి మనం నేర్చుకోవాలంట మూడో అధ్యాయంలో మూడో వచనంలో ఏమంటుందంటే నా కుమారుడని చెలికాని చేత చిక్కుబడితేవి ఫస్ట్ ఏమంటుండు చిక్కు చిక్కుబడి ఉన్నావు మళ్ళీ ఇక్కడ ఏమంటుండు చిక్కు పడితేవి అంటున్నాడు మళ్ళీ దేవుడు నా కుమారుడా అని వర్ణిస్తుండు అంటే ఇది ఎంత డేంజర్ ఇది ఎంత డేంజర్ ఎంత మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు దీని వల్ల ఎందుకంటే వాళ్ళు మమ్మీ డాడీ మనకి అమౌంట్ వేయమంటే ఇస్తారు మనం ఏం చేస్తాము వాళ్ళ అమౌంట్ అంతా దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలాంటి యాప్స్ కి గురి లాస్ట్ కి చాలా మంది సూసైడ్ కూడా కమిట్ చేసుకుంటుండ్రంట దీని పెద్ద మాఫియా లాగా సో ఇదేంది దేవుడి మళ్ళా మనకి ప్రేరేపిస్తున్నా మళ్ళా మనని నా కుమారుడా అని అంటుడు దేవుడు నా కుమారుడా నీ చెలి చేత చిక్కుబడితేవి ఆల్రెడీ నువ్వు ఆ లో ఉన్నావు ఆల్రెడీ నువ్వు నీ చెలికాని చేతిలో ఉన్నావు దాన్ని ఎట్లా నువ్వు ధైర్యంగా నీ జ్ఞానం నీ దగ్గర జ్ఞానం ఉండకపోవచ్చు నీ దగ్గర జ్ఞానము కొదువుగా ఉన్నప్పుడు నీకు అక్కడి నుంచి ఎట్లా నువ్వు రా నీకు ఎట్లా బయట పడాలో తెలియనప్పుడు నువ్వు ఎవరిని అడగాలంటే ఆ అడగాల చిక్కుబడి ఉన్నా చిక్కుబడి అంటే నువ్వు ఆల్రెడీ ఆ ట్రాప్ లో ఉన్నావు కాబట్టి దేవుడ నాకు ఈ ట్రాప్ లంచి నీకు ఎట్లా బయట నాకు అర్థం అవ్వట్లేదు ఏం చేయాలి నాకు అర్థం అవ్వట్లేదు నన్ను ఆల్రెడీ ఈ ఉండిపోయినా కదా దేవుడా నేను ఆల్రెడీ నేను నమ్మి నేను ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసేసిన నన్ను నా వైఫ్ కి చెప్పలేదు నా హస్బెండ్ కి చెప్పలేదు ఎవరికి చెప్పలేదు నేను అంతా మంచి అయిన తర్వాత చెప్తాం అనుకున్నా దేవుడా నా ఫ్రెండ్ మాట విన్నా నేను నా నేబర్స్ మాట విన్నా లేకపోతే నా ఆఫీస్ కొలిక్ మాట విన్నా ఎందుకంటే అమౌంట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫ్యూచర్ లో సేవింగ్స్ చేద్దాం అనుకున్నాను అంటావు కానీ ఇదంతా చేసే ముందు నువ్వు దేవుడిని అడగలే ఇది కరెక్టో రాంగో అని నువ్వు దేవుని అసలు అడగలేదు ఎవరిని నమ్మినో నువ్వు నీ ఫ్రెండ్ని నమ్మిన నీ యాప్ అదే ఫోన్ లో ఉన్న యాప్ నమ్మినో నీ ఫ్రెండ్ని నమ్మినో ఎవరైతే ఎవరైతే యూట్యూబ్ లో నీకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండో ఆయన నమ్మినో గాని నీ దేవుడైనా యహో అని ఒక్కసాదాన్ని అడిగినవు అని ప్రశ్నించుకోవాలి లేదైనా పర్వాలేదు ఏమంటుండో చిక్కుబడి ఉన్నావు చిక్కు పడితీవే అని అంటున్నాడు కాబట్టి నువ్వు ఆల్రెడీ ఆ ఊబిలో ఉన్నావు కాబట్టి నీకు ఒకవేళ జ్ఞానము కొదువు అయితే ఎవరిని అడగాలంట దేవుని అడగాలంట ఏసుప్రభు మన ఏసుప్రభుని అడగాలంట యాకోబు రాసిన పత్రిక యాకోబు ఒకటో అధ్యాయము ఐదో వచనము యాకోబు ఒకటో అధ్యాయము ఐదో వచనము ఇలా ఏమంటుందంటే దేవుడు మీలో ఎవరికైనాను జ్ఞానము పొదువుగా ఉన్న యొడల అతడు దేవుణ్ణి అడగవలేను అప్పుడు అప్పుడు అతడి అతనికి అనుగ్రహి అనుగ్రహింపబడును దేవుడు ఎంత ఎంత ఎంత క్లియర్ గా చెప్తున్నాడు చూడు మీలో ఎవరికైనా నువ్వు జ్ఞానము కొద్దుగా ఉన్న యొడలో మనం ఎవరిని అడగాలంట దేవుని అడగాల దేవుడా నేను పని చేస్తున్నా ఈ టైంలో చేస్తున్నా ఇది కరెక్టా రాంగ్ నువ్వే నాకు తెలియపరచు ఈ దీంట్లో నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ లో నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా ఈ పర్టికులర్ ఎస్ఐపీ నేను తీసుకో తీసుకోవాలనుకుంటున్నా లే పర్టికులర్ పోస్ట్ ఆఫీస్ లో ఈ ప్లాన్ ఉంది తీసుకోవాలనుకుంటున్నా ఎస్ఐపీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా మ్యూచువల్ ఫండ్స్ లో పెడదాం అనుకుంటున్నా ఇదన్నీ నువ్వు చూసుకోవాలా ఏదే ఏ దేంట్లో ఇది కరెక్ట్ ఉంది ఏది రాంగ్ ఉంది అని అడగాల దానికి కూడా పర్టికులర్ దానికి కూడా మ్యూచువల్ ఫండ్స్ అనే దానికి ఎస్ఐపీ దానికి వా దానికి కూడా ఒక సపరేట్ టీమ్ అని ఉంటది దానికి కూడా హెడ్ అనేది ఉంటారు వాళ్ళు ఎవ్రీ నవ్ దాన్ని ట్రాక్ చేస్తూ ఉంటారు ఆ పర్టికులర్ దాన్ని మ్యూచువల్ ఫండ్ అనే దాన్ని ట్రాక్ చేస్తూ ఉంటారు వాళ్ళని నువ్వు కనుక్కోవాలి కానీ ఎవరు ఏం తెలియని ఈ స్టేంజ్ అని నువ్వు దాంట్లో ఇన్వెస్ట్ చేసిస్తే ఆ స్టాక్ మార్కెట్ లో పెట్టేస్తాను లాస్ట్ కి నువ్వు నువ్వు గుర్తించుకోవాలి ఎందుకంటే నీ ప్రాక్టికల్ లైఫ్ లో నీ ప్రాక్టికల్ లైఫ్ లో నీ వైఫ్ ఉక్కన నీ పిల్లలు ఉన్నారు మీ మమ్మీ డాడీ ఉన్నారు లాస్ట్ కి వాళ్ళకి నువ్వు సమాధానం ఇచ్చుకోవాల ప్రాక్టికల్ లైఫ్ గురించి కూడా దేవుడి ఇక్కడ కదా సిగ్నేచర్ గురించి మాట్లాడుతుడు నీ షూరిటీ గురించి మాట్లాడుతుండు నువ్వు పెట్టే నువ్వు పెట్టే అమౌంట్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు జ్ఞానం లేకపోతే నన్ను అడుగు అంటు జ్ఞానం పొదువైతే నన్ను అడుగు నేను నేను నీకు అడుగు దేవుడా కరెక్టా ఇది రాంగా టెన్ అమౌంట్ ఇస్తానంటున్నా అట్లా అంటే లోకంలో అందరూ రిచ్ పర్సన్స్ ఉంటున్నాండి ఎంతోమంది ఇది లేకపోతుండే అట్లా బెట్టింగ్ చేసి పైకి రావాలంటే ఎంతో మంది ఇది కానీ చాలా మంది వాళ్ళ లౌడ్ వన్స్ ని కోల్పోతురు చెప్పుకోలేకపోతురు బాధ మమీ నేను దీంట్లో ఇన్వెస్ట్ చేసి నేను లాస్ అయిపోయినా నేను నేను చూపించుకోలేకపోతున్నాను అమ్మహం అని ఒక లెటర్ రాచి చనిపోతుందంట ఆ ఒక దాంట్లో నువ్వు ఆ ఒక స్కామ్ లో నువ్వు పడిపో పడకూడదంట మళ్ళ మనము చిక్కు పడితీవి అని అంటే నువ్వు ఆల్రెడీ దాంట్లో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలంట మూడో వచ్చిన మళ్ళా ఒకసారి చదవండి నా కుమారుడ చలికాని చేత చిక్కు పడితే నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీవు త్వరపడి అంటే ఫాస్ట్ క్విక్గా నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చలికాని బలవంతము చెయ్యము అంటుడు బలవంతము చెయ్యము ఇంకొక పాయింట్ ఏం మాట్లాడుతును నీవు త్వరపడి వెళ్ళి విడిపించ విడిచిపెట్టమని అంటే ఫాస్ట్ గా ఎంత ఫాస్ట్ గా నువ్వు చేయగలిగితే అంత ఫాస్ట్ గా చేయమంటుండు అంటే స్టార్టింగ్ లో ఒక దానికి నువ్వు స్టార్టింగ్ లోనే నువ్వు అది తప్పు అని తెలుసుకొని నువ్వు దాంట్లోకి వచ్చేస్తే కరెక్టా లేకపోతే ఎన్నో ఇయర్స్ నుంచి నువ్వు తప్పు అని తెలిసి కూడా చేసి చేసి చేస్తే అది తప్ప స్టార్టింగ్ లో నీకు తప్పు అని తెలుసు ఇది రాంగ్ అని తెలుసు నువ్వు ఆల్రెడీ దాంట్లో ఉన్నప్పుడు ఎంత ఫాస్ట్ గా దాంట్లో నుంచి వచ్చేస్తే అది కరెక్ట్ అని నువ్వు నీ దానికి నువ్వు ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి దేవుడు అదే అంటుడు త్వరపడి వెళ్ళుము నువ్వు త్వరగా వెళ్ళుము బీ క్విక్ బీ ఫాస్ట్ అని అంటున్నాడు అండ్ ఎట్లా నీ చలికాని బల్లవంతము చేయము అంటుండు అంటారు తెలుసా నేను అదే ఒక టెన్ రూపీసే కదా లాస్ అయింది ఒక వన్ ల్యాకే కదా లాస్ అయింది ఇంకో టూ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేయి డబ్బులు అయిపోతుంది వన్ టూ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ వచ్చేస్తుంది నీకు ఫోర్ ల్యాక్స్ వచ్చేస్తుంది నీకు అని అంటారు వన్ ల్యాకే కదా పోయింది నీది అని నిన్ను వాళ్ళు నీ మైండ్ మళ్ళీ డైవర్ట్ చేయాలనుకుంటారు వన్ ల్యాకే కదా లాస్ అయింది కూడా వన్ పాయింట్ లాస్ అయింది కానీ లాస్ట్ ఇయర్ ఏమైంది తెలుసా నాకు టెన్ ల్యాక్స్ ప్రాఫిట్ వచ్చింది అంటే దీంట్లోకి నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లాభం వచ్చింది కదా అంటారు ఇట్లా నిన్ను మేనిపులేట్ చేయాలని చూస్తారు కానీ ఒక్కసారి నువ్వు దీంట్లో పడిపోయిన తర్వాత నిన్ను త్వరగా త్వరగా ఏమంటున్నావు వెళ్ళుము వెళ్ళుము అని అంటున్నావు విడిచిపెట్టమని వాళ్ళని బతింలాడు ఆ బలవంతము చేయము అంటు బలవంతం చేసి దాంట్లోకేంచి నువ్వు విడిపించుకోవాలంట దాంట్లోకి ఏంచి నువ్వు వచ్చేసేయాల ఎంత త్వరగా అయితే అంత త్వరగా నువ్వు వచ్చేయాలంట అండ్ వాళ్ళు నిన్ను పాయింట్ అవుట్ చేస్తూనే ఉంటారు ఇది కరెక్ట్ ఇది కాదు ఇది కాదు అని ఇది వాళ్ళు నేను పోట్రే చేస్తూనే ఉంటారు లేకపోతే నేను బలవంతం చేస్తూనే ఉంటారు ఇంకా అమౌంట్ ఇన్వెస్ట్ చేయి ఇంకా అమౌంట్ ఇన్వెస్ట్ చేయ ఇంకా అమౌంట్ ఇన్వెస్ట్ చేయి ఇట్లా అయింది అట్లా అయిందని నిన్ను వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు కానీ ఒక్కసారి నువ్వు మిస్టేక్ అయింది అని తెలుసుకొని దేవుని దగ్గర నువ్వు పెడితే దేవుడు క్షమించే కనుక గుణం ఉంది దేవుని దగ్గర మళ్ళా నువ్వు వన్ లాక్ ఒకవేళ నువ్వు వన్ లాక్ పోయినా కానీ నీ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పు ఇట్లా అయింది సిచ్యువేషన్ నేను కోల్పోయినా ఇంత అమౌంట్ కోల్పోయినా కానీ నేను తెలుసుకున్నా నేను తెలుసుకొని ఈ తప్పు మళ్ళీ నేను చెయ్యను అని నువ్వు నీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర చెప్పేసి ఇట్లా ఈ సిచ్యువేషన్ అయింది నేను మళ్ళొకసారి ఈ ఒక మిస్టేక్ నేను కమిట్ చేయను దేవుని దగ్గర చెప్పు దేవుడా నేను తెలియ తెలిసి తెలియక నేను పర్ఫామ్ చేసిన నేను ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యి కూడా నేను ఆ ఊబిలో పడిపోయినా ఎందుకంటే ఆ మనిషి అంత నా మైండ్ డిస్టర్బ్ చేసిండు అందుకే నేను దాంట్లో పడిపోయినా నేను అందులో మునిగిపోయినా కానీ నాకు అర్థం కాలేదు ఎందుకంటే నా ఫ్యామిలీ గురించి ఆలోచించిన ఒక వన్ ల్యాక్ ఎక్స్ట్రా వస్తే నేను మా పాపని ఇంకో మంచి స్కూల్లో పెడదాం అనుకున్నా లేకపోతే మా మమ్మీ డాడీకి మంచిగా ఇల్లు కొనిపేసాం అనుకో అది నీ ప్లానా నీ పాజిటివ్నెస్ నీకు ఉంటది కానీ ఆ వేరే నిన్ను ఎంత నెగిటివిటీ వాళ్ళలో ఉండి నీకు అలా ప్రేరేపిస్తారో నీ మైండ్ కూడా కొంచెం కొంచెం చేంజ్ అవుతూ ఉంటదంట వాళ్ళు మనం ఎప్పుడైనా కానీ హీడు చేయకుండా మనము మేలు చేయగలగలగాల ఎవరికైనా హీడు చేయొద్దంట ఎప్పుడైనా కానీ మనం మేలు చేయాల ఎవరైనా దీంట్లో చిక్కుకొని ఉంటే ఇలాంటి బాధలో చిక్కుకొని ఉంటే ఇలాంటి సమస్యల్లో చిక్కుకొని ఉంటే మనము ఫస్ట్ వాళ్ళకి ఒక అష్యూరెన్స్ అనేది ఇవ్వాలి వాళ్ళకి ఒక వాళ్ళకి ఓదార్పు అనేది ఇవ్వాలి అంట ఏషయా ఒకటో అధ్యాయము పదిహేడో వచనంలో ఏమని కీడు చేయుట మానుడి మేలు చేయుట మేలు చేయుట నేర్చుకునుడి ఏమంటాడంటే కీడు చేయుట మానుడి అది మనము వాళ్ళకి మెల్లమెల్లగా చెప్పు ఒక్కటేసారి చెప్తే ఎవరికైనా అర్థం కాదు ఇన్స్టెంట్ ఆ నేను నీ మైండ్ కూడా వాళ్ళు డిస్టర్బ్ చేయాలని చూస్తారు కానీ మనము దేవుడు ఏమ ఏమని ఇక్కడ బలవంతము చెయ్యము బలవంతము చెయ్యము అంటే వాళ్ళు కీడు చేయాలని మనకి ఆ వాళ్ళు వాళ్ళ మానలు కానీ మనము ఇన్స్టెంట్ వాళ్ళకి మనము మేలు చెయ్యుట నేర్చుకొని వాళ్ళకి నేర్పాలంట అలాగా బలవంతము చేయాలంట వాళ్ళ వాళ్ళు ఆ కీడు చేసే తత్వం వాళ్ళ పో వాళ్ళలో పోదంట కీడు చేసే తత్వము వాళ్ళలో పోదు ఎందుకంటే ఆ ఊబిలో ఆల్రెడీ పడిపోయి లోకపు ఊబిలో ఆల్రెడీ ప్రాక్టికల్ లైఫ్ లో జీవించాలంటే లగ్జరీస్ లైఫ్ కావాలంటే నేను దీంట్లోనే ఉండాలి అని అనుకొని వాళ్ళు దాంట్లోనే ఉండుతారు సో మనము దా వాళ్ళని బతింలాడించుకొని మనం తప్పించుకోవాలంట దాంట్ల కింద మనం ఏం ఒకసారి మళ్ళా ఒకసారి చూడండి నీవు త్వరపడి వెళ్ళి విరిచిపెట్టమని నీ చెలికాని బలవంతము చేయుము ఇలాగ చేసి తప్పించుకోనుము అంటుండు ఇలాగా చేసి తప్పించుకోను అని దేవుడు అంటుండు ఇలాగా చేసి మనము తప్పించుకోవాలని ఇలాగా అంటే ఇది ఈ ఒక్క వే సొల్యూషన్ నీకు ఉంది నీకు ఆల్రెడీ వచ్చేసింది ఆ ట్రాప్ లో నువ్వు పడకుండా ముందే జాగ్రత్త పడి నువ్వు తెలుసుకోవాల దేవుడు నాకు జ్ఞానమే జ్ఞానమే అని అడుగుతాం జ్ఞానం ఆల్రెడీ దేవుడు మనకి ఇస్తాడు మనం దేవుడులో ఉన్నప్పుడు మనకి దేవుడు ఇస్తాడు కానీ దేవుడు ఆల్రెడీ నీకు క్వశ్చన్ పేపర్ ముందే ఉంటది ఆన్సర్ షీట్ కూడా నీకు ముందే ఉంటది దేవుడు మనకి నువ్వు దాన్ని కనిపెట్టాలంట నువ్వు ఆల్రెడీ దీన్ని కనిపెట్టాలంట ఎలాగంటే మనం ఫస్ట్ ఫోర్ వచనాలు క్లియర్ గా మనకి గమనిస్తే కొన్ని కొన్ని కీవర్డ్స్ ఉంటాయి ఏమని ఫస్ట్ ఫస్ట్ ఏమంటుండు పూటబడిన ఎడల అంటుండు నెక్స్ట్ ఏమంటుండు చిక్కుబడి ఉన్నావు అంటుండు నెక్స్ట్ ఏమంటు అదే వచనంలో పట్టబడి ఉన్నావు ఫస్ట్ పూటబడిన ఎడల చిక్కుబడి ఉన్నావు పట్టబడి ఉన్నావు మళ్ళా లాస్ట్ కి మనకి ఏమంటు చిక్కుబడితీవి అని అంటుండు లాస్ట్ కి ఇంకైతే చిక్కుబడితీవి అని అంటుండు దాని తర్వాత దాంట్లోనే నీకు ఆన్సర్ ఉంది ఏమన్న ఆన్సర్ ఉందంటే విడిచిపెట్టమని విడిచిపెట్టమని ఇంకొకటి ఏంటంటే బలవంతము చెయ్యము తప్పించుకొనుము ఈ వర్డ్స్ కూడా గమనించాల ఏమి విడిచిపెట్టుమని బలవంతము చెయ్యము తప్పించుకొనుము దీంతోనే క్వశ్చన్ ఉంది దీంతోనే నీకు ఆన్సర్ ఉంది దేవుడా నాకు జ్ఞానము ప్రసాదించు నేను అర్థం చేసుకోవాలా అంటే దా ఈ వచనాలనే దేవుడు నీకు ఆల్రెడీ నేను నేర్పించేస్తును బలవంతము చేయుము తప్పించుకునుము అని దేవుడు విడిచిపెట్టుము అని నీకు ఇంత క్లియర్ గా చెప్తున్నాడు నాలుగో నాలుగో వచనంలో నువ్వు చూసుకుంటే నీ కనులకు నిద్ర అయినను నీ కను రెప్పకు కునుకుపాటైనను రాణియకుము ఫస్ట్ అనుకుంటావు బల బల మనం ఇక్కడ ఒక మూడో వచనంలో చూసుకుంటే బలవంతము బలవంతము అంటే ఫస్ట్ టైంలో ఆయన వినడు సెకండ్ టైంలో కూడా విన్నాడు థర్డ్ టైంలో కూడా విన్నాడు ఎన్నో సార్లునే ఆయన ఎంతవరకు నువ్వు ప్రయత్నించాలంట నీ కనులకు నిద్ర అయినను నీ కను రెప్పకు కునుకుపాటైనా రానియకూడదంట మెలుకువతోని నాకు అర్థమైన లాంగ్వేజ్ లో అయితే మెలుకువతోని ఉండి మనము దాన్ని మనము విజయం పొందాలంట దాంట్లోకించి మనము ఏం చేయాలా తప్పించుకోలే ఇందాక మనం మాట్లాడుకున్న కదా ఒక క్వశ్చన్ లోనే నీకు ఆల్రెడీ ఆన్సర్ ఉంటాడంత దేవుడు ఆల్రెడీ చిక్కు అంటే ఆ వచనంలో దేవుడు ఏమంటున్నాడు తప్పించుకోను అంటున్నాడు సో ఇందాక మనము బలవంతము చేయాలంట మనకి కళ్ళకి మనము ఎట్లా ఉండాలంటే సే అవేక్ అంటారు కదా మెలుకువతోని ఉండుము మెలుకువతో ఉండుము అనని దేవుడు క్లియర్ గా చెప్తున్నాం మెలుకుపోతూనే ఉండాలంట కాషియస్ గా ఉండాలంట కాషియస్ గా మనము దాన్ని కనిపెడుతూనే ఉండాల ఒక్కొక్కసారి ఏ సిచ్యువేషన్స్ మనకు ఎట్లా అయిపోతుంది మనము అనుకుంటున్నాం నేను ఏ తప్పు చేయలేదే నేను ఏం తప్పు చేయలేదు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు అన్ని అంతే ఏం లేదు కానీ లాస్ట్ కి చూస్తే అన్ని చెక్ చేస్తే ఆ సిగ్నేచర్ ఒకటి నీదే ఉంటది చేసిన పాపం ఎవరో ఇది చేసేస్తారు కానీ లాస్ట్ కి నువ్వు తెలిసి తెలియక అయ్యో ఎవరు వాళ్ళ సిగ్నేచర్ ఏం కాదులే ఒకటి ఒక సిగ్నేచరే అని ఉట్టి పెట్టేసి నేను మితదంతా చూసుకుంటానంటే ఆ పర్సన్ని నమ్మి నువ్వు పెట్టేసావు సిగ్నేచర్ లాస్ట్ కి ఏమవుతుంది ఆ పర్సన్ బ్లేమ్ కార్డు ఆ బ్యాంకర్స్ కి ఆ బ్యాంక్ వాళ్ళ దాంట్లో నువ్వు కనిపించవు ఎవరైతే సిగ్నేచర్ పెట్టినారో వాళ్ళే బ్యాంక్ వాళ్ళకు కనిపిస్తారు ఎందుకంటే షూరిటీ అనుభవించినావు కదా ఆ పర్సన్ పేరు ఉంది కదా వాళ్ళనే పట్టుకుంటారు సో ఒక్కొక్కసారి మీకు కూడా అనిపిస్తుండొచ్చు నేను మిస్టేకే కమ్మిట్ చేయలే వాళ్ళ వాళ్ళే చేసుకున్నారు వాళ్ళ వాళ్ళే అమౌంట్ తీసుకున్నారు కానీ లాస్ట్ నీ పే నీ పేరు ఉంది అక్కడ సో నువ్వు లాస్ట్ కి సిమ్ లాస్ట్ కి నువ్వు బ్లేమ్ అవుతున్నావు ఇక్కడ సో దేవుడు నీకు ఆల్రెడీ నీకు అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తుంది నీకు డ్యామేజ్ కాకుండా దేవుడు ఏమంటుండో మెలుకువతో నుండి బలవంతము చేసి దాంట్లోకించి తప్పించుకోమంటుంది మెలుకువతో ఉండాలంట బలవంతము చేసి తప్పించుకోవాలంట ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఆ ఊబిలో చిక్కి ఉన్నావు చిక్కి ఉన్నావు అని అంటుండు చిక్కుబడి చిక్కి అంటుండు సో నువ్వు అంత కాషియస్ నువ్వు ఉండాలంట ఐదో వచనంలో మళ్ళీ ఏమంటున్నంటే దేవుడు వేటకాని చేతి నుండి లేడీ తప్పించుకునున్నట్లును ఎరుకువాని చేతిలో నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకోను ఇక్కడ మనకి మరొక విషయము మనం గమనించవచ్చు దేవుడు మనకు ఎగ్జాంపుల్ అనేది సెట్ చేస్తుంది దేని ఒక లేడీ అంటే ఒక అనిమల్ లేడీ అంటే ఒక అనిమలే కదా ఒక డియర్ పక్షి బర్డ్ చూడండి ఆ హంట నుండి వీళ్ళిద్దరు ఎట్లా తప్పించుకుంటారో ఎంత కాషియస్ గా ఉంటారో అట్లా మనము తప్పించుకోవాలంట వేట కాని చేతి నుండి లేడీ ఎట్లా తప్పించుకుంటదో పక్షి ఎట్లా తప్పించుకుంటదో నువ్వు అట్లా ఆ ట్రాప్ నుంచి నువ్వు తప్పించుకోవాలంట ఆ జ్ఞానము ఇవ్వమని దేవుని దగ్గర నువ్వు బతివులాడుకోవాలంట వేడుకోవాల మీరు అనుకోవచ్చు దేవుడి సింప్లిఫై చేసి చెప్పేయచ్చు కదా నాలుగు వచనాలు దేవుడు దేవుడు దేవుడు మనని క్లియర్ గా ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చి దేవుడు క్లియర్ గా మనకి ఒక చిన్న దాని ఒక చిన్న దాన్ని నువ్వు జాగ్రత్త ఇలా చేయకుము జాగ్రత్త వహించుము అని దేవుడు ఒక ఒక ఈ నాలుగు వచనాలు క్లియర్ చేసి ఒక చిన్న వచనంగా మనకి చెప్పవచ్చు కదా కానీ ఎంత గొప్ప దేవుడు అంటే చిన్న చిన్న విషయాన్ని వణించి నీకు చెప్తుండ ఒక చిన్న ఒక పక్షి ద్వారా నీకు నీకు ఒక సొల్యూషన్ అనేది క్రియేట్ చేస్తుంది ఒక సొల్యూషన్ అనేది క్రియేట్ చేస్తుంది పక్షి తప్పించుకోగలగలిగినప్పుడు ఒక జంతువు తప్పించుకోగలిగినప్పుడు ఒక మంచి తప్పించుకోలేదా ఒక్క నిమిషం నువ్వే ఆలోచించు పక్షికి మైండ్ దేవుడు ఇచ్చినప్పుడు ఆ జంతువుకి ఇచ్చినప్పుడు మైండ్ నీకు ఇయడా ఒకవేళ ఒకవేళ నీకు అది కొదువుగా ఉంటే దేవుడు అంటున్నా కదా అడుగు నన్ను అడుగు నేను ఇస్తానని అంటున్నాడు కదా సో నువ్వు అడగాల స్టార్టింగ్ లో నీకు అది తప్పు అని తెలిసినప్పుడు ముందే నువ్వు అడిగి దాంతకించి తప్పించుకోవాలంట తప్పించుకోవాలి ఆ చిక్ దాంట్లో మనము చిక్కకూడదు అంట తప్పించుకోవాలి మనని మన ఉన్న మన ఎన్విరాన్మెంట్ లో ఉన్న దాన్నే దేవుడు గుర్తించి మనకు ఒక ఎగ్జాంపుల్ అనేది సెట్ చేస్తున్నాడు ఒక చిన్న పక్షి రూపంలో ఒక జంతువు రూపంలోనికి ఒక ఎగ్జాంపుల్ అనేది క్రియేట్ చేస్తున్న ఆరో వచనంలో నువ్వు చూసుకుంటే ఏమంటుండే సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము అంటుండు సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము ఫస్ట్ మనని జంతువు ఒక జంతువుతోనే మనకు ఒక పాఠం అనేది నేర్పించుడు ఒక పక్షితోనే మనకు ఒక పాఠం అనే పాఠం అనేది నేర్పించుడు మళ్ళీ నువ్వు మీరు అనుకోవచ్చు చీమ అనేది ఒక చిన్న ప్రాణి చీమ అనేది చాలా చిన్న ప్రాణి ఆ ప్రాణి ద్వారా ఎట్లా నీ నీ జీవితంలో ఇంకెంత నేర్చుకుంటావని ఒక త్రీ ఫోర్ వర్సెస్ లో ఉంటది మనకి నువ్వు అనుకోవచ్చు సరే జింక అంటే అనుకోవచ్చు పక్షి అంటే అనుకోవచ్చు చీమ ద్వారా నేనేం నేర్చుకోవాలి దేవుడ ఒక చిన్న డ్రాపే కదా అదే అనుకోవచ్చు కానీ ఎంత కంపారిజన్ చేస్తుందంటే మీరు చూసుకోవచ్చు సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము చీమల యుద్ధకి వెళ్ళుము అంటుండు అనుకోవచ్చు నేను ఎంత పెద్దగా ఉన్నా కదా నేను చీమలతోని దేవుడు ఎందుకు అబ్జర్వ్ చేయమంటున్నాడు ఎందుకు అక్కడ పోయి చూడుమంటుడు అని అనుకోవచ్చును మనం చూడొచ్చు వాటి నడతల నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము అంటుడు చూడండి చీమల దగ్గరికి వెళ్ళుము వాడి నడతను చూసి మనం ఏం తెచ్చుకోవాలంట జ్ఞానం తెచ్చుకోవాలంట వాడి నడతలు చూసి మనము జ్ఞానం తెచ్చుకోవాలంట ఒక చిన్న ప్రాణి అయినా కానీ మనము ఆ మన దేవుని దృష్టి నుంచి తప్పించుకోలేదంట చిన్న ప్రాణి అయినా కానీ దేవుని దృష్టి నుంచి తప్పించుకోలేనప్పుడు దేవుడు నిన్ను ఎంతో గొప్పగా ఈ లోకానికి సృష్టించిడు నీకన్ని ఇచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఉండాలా అనే ప్రశ్నను ప్రశ్న నువ్వు వేసుకోవాలన్నమాట ఒక చిన్న ప్రాణియే జ్ఞానము తెచ్చుకొని జీవిస్తున్నప్పుడు జ్ఞానం దానికి ఎవ్వలేరు చెప్పుకో చెప్ ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పడానికి ఎవ్వలేరు చెప్పాలంటే కానీ అది జ్ఞానము తెచ్చుకొని జీవిస్తుందంట దానికి ఎవ్వరు లేరు చెప్పడానికి కింద మనం చూసుకోవచ్చు అవి ఏడో వచనం ఒకసారి చదువుదాము వాటికి న్యాయాధిపతి లేకున్నా పై విచారణకర్త లేకుండా అధిపతి లేకుండా దానికి ఏముందంట జ్ఞానం ఉందంట జ్ఞానం ఉంది కానీ ఎవరెవరు లేరంట వాటికి న్యాయాధిపతి లేదంట విచారణకర్త లేదంట అధిపతి కూడా లేదంట మనకి మన జీవితంలో మన ముందుకు మన ప్రాక్టికల్ లైఫ్ లో ముందుకు వెళ్ళాలంటే మనకి సపోజ్ మన ఆఫీస్ లోనే అనుకోవచ్చు ఒక టీం లీడర్ ఉండాలా మేనేజర్ ఉండాల మన లేకపోతే మన టీచర్లు ఉండాలా లేకపోతే మన మమ్మీ డాడీ ఉండాలా కరెక్ట్ చేయడానికి ఇది రాంగ్ ఇది కరెక్ట్ అని చెప్పడానికి కానీ చీమలకు అవ్వాలి లేరంట ఒక అధిపతి కింగ్స్ లేరంట ఆఫీసర్స్ లేరంట టీం లీడర్ లీడ్ ఎవ్వరు లేరంట కానీ కానీ అది ఎవరి మీద నమ్మకం పెట్టిందని మీరు ఒకసారి ఆలోచించండి దాన్ని ఎవరు సృష్టించిందో అయినా మీద నమ్మకం పెట్టింది ఆ చిన్న ప్రాణి ఆ చీమ ఒక చుక్క అంత అంతనే ఒక ఇంక్ చుక్క అంతనే అట్లా ఆ అంత ప్రాణి చిన్న ప్రాణి అది దేవు దగ్గర దేవు దేవుడే నన్ను రక్షిస్తాడు అని నమ్మకం ఉంచినప్పుడు అంత జ్ఞానం దేవుడు తనకిచ్చినప్పుడు నువ్వు కూడా తెలుసుకోవాలంట కొన్నిసార్లు మనము మన మనిషి జీవితంలో మన మనుషుల మీదనే ఆధారపడతాం చాలా కొన్నిసార్లు కూడా కాదు నైంటీ టు నైంటీ మన లైఫ్ మొత్తము వేరే మనుషుల మీద లేకపోతే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీదనే మనము ఆధారపడతాం ఈ పర్టికులర్ పర్సన్లో చెప్పింది నేను ఇక్కడనే చేశాను నా ఒక పర్స్పెక్టివ్ మార్చుకోను నా తలంపులు మార్చుకోను కానీ ఇక్కడ మన మనుషుల మీద ఆధారపడి ఉండడం కంటే ఎవరి మీద ఆధారపడి ఉండాలంట మన సృష్టికర్త అయిన యేసు మీద ఆధారపడి ఉండాల ఒక చిన్న ప్రాణియే ఆధారపడిన ఆధారపడినప్పుడు మనం ఎంత అని ఆలోచించుకోవాలంట కీర్తన కీర్తనలు కీర్తనలు నూట పద్దెనిమిదో అధ్యాయం నూట పది వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ఎనిమిదో వచనము అందులో ఏమని అంటున్నా అంటే ఇంగ్లీష్ లో ఒకసారి చదువుతాను నేను ఇట్లాస్ బెటర్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ దాన్ టు పుట్ కాన్ఫిడెన్స్ ఇన్ మ్యాన్ మనం చదువుతాను ఏంటంటే ఇట్ ఇస్ బెటర్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ దాన్ టు పుట్ కాన్ఫిడెన్స్ ఇన్ మ్యాన్ మనుషులను నమ్ముట కంటే యోహోగాను మేలు మనని ఇక్కడ మనం క్లియర్ గా గమనించాల ఎక్కడంటే మన మనిషి అంతా వాళ్ళ నమ్మాల వీళ్ళ నమ్మాలా నేను కూడా ఇట్లా చేయాలని మనిషి తలంపు ఉంటది కానీ వాళ్ళందరి తలంపు ఇచ్చేసి వాళ్ళ మీద నమ్మకం తీసేసి మనం ఎవరిని నమ్మాలంట మనుషులను నమ్ముట కంటే ఎవ ఎవరిని మనం ఆశ్రయించాలంట దేవుణ్ణి ఆశ్రయించాల అప్పుడు మనకి అంట దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకి దేవుడికి అన్ని చెప్పుకోలేం కదా మనిషి ఒక మనిషి అయితే అన్ని చెప్పుకోవచ్చు ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని నాకు చెప్తాడు దీంట్లో ఇది చేస్తే ఇది కరెక్ట్ అని నాకు చెప్తాడు అంటే దేవుడు ఇంటెలిజెంట్ ఎవరని ఉన్నారా దేవుడి పర్ఫెక్ట్ పర్సన్ ఈ లోకంలో ఎవరని ఉన్నారా లేరు అందుకే ముందే దేవుడు అంటును కదా యాకోపదాసన పత్రిక ఒకటి ఐదులో ఏమంటుండు మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువ కొదువగా ఉంటే వాలని అడుగుమంటుండు నేను అనుగ్రహిస్తానంటుండు అడుగుము నేను అనుగ్రహిస్తా అంటును ఒక చిన్న మాట మనము అడగాలంట దేవుణ్ణి అడగాలంట మనుషులను ఆశ్రయించడం కంటే దేవుణ్ణి ఆశ్రయించుట మేలు దేవుణ్ణి అడుగుట మేలు మన మనకి జ్ఞానము లేకపోయినా జ్ఞానము కొద్దు అయినా మనం ఎవరిని అడగాలంట దేవుణ్ణి అడగాల యేసు ప్రభు నాకు ఇది కరెక్టా రాంగ్ నేను ఇది దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నా ఇది కరెక్టా రాంగ్ ఈ పర్టికులర్ పర్సన్ మీద నేను నమ్మకం పెడుతున్నా ఎవరి మీద నమ్మకం పెట్టాలా నువ్వు ఏసు ప్రభు నమ్మకం పెట్టాలా ఏసు నువ్వు అడగాలి ఇది కరెక్టా రాంగ్ మనము మనం ఇంకొకటి కూడా దీంట్లోకి ఏంచి మీరు అనుకోవచ్చు ఈ ఒకటే ఒక పాటమా చీమల ద్వారా నేర్చుకోవాలా అనంటే ఇంకొకటి దాంట్లో కష్టపడే గుణం ఉంటదంట అండ్ చురుకుతనం ఉంటదంట దాంట్లో చురుకు ఎంత ఫాస్ట్ గా పోతుంది ఎప్పుడైనా గమనించండి అది చాలా ఫాస్ట్ గా పోతుంది శ్రద్ధ కలిగిపోతుంది ఇఫ్ ఏంటంటే ఒక్క చీమ ఎట్లా ఎట్లా పోతుందో ఇంకొక చీమలు కూడా అట్లనే ఫాలో అవుతుంది దాంట్లో శ్రద్ధ కలిగి ఉంటదంట కష్టపడే గుణం ఉంటదంట చురుకుతనం ఉంటదంట మనము కష్టం చేయ చేయాలి ప్రతిఫలము అప్పుడే మనకు వస్తుందంట మనము ఏం చేయకుండా ఇది వస్తుంది అది అవుతుంది అంటే మనం అది ఆ మాటను నమ్మొద్దంట ఇన్స్టాట్ ఎవరన్నా ఆ ట్రాప్ లో పడుతుంటే నువ్వు ముందే వాళ్ళని విడిపించాలంట ఎందుకు విడిపించాలి నేను ఎందుకు విడిపించాలా వాళ్ళ వాళ్ళ ఊబిలో వాళ్ళ వాళ్ళని వాళ్ళని అని అనుకుంటాం కదా కానీ ఏమని అన్నాడు గ్రంథంలో ఈడు చేయుట మానుడి మేలు చేయుట నేర్చుకోనుడు అని అన్నాడు ఈడు చేయుట మానాలంట మనము మేలు చేయుట నేర్చుకోవాలా మేలు చేయుట మనము నేర్చుకోవాలా తనకు చెప్పాలా మనము కరెక్ట్ రాంగో ఏందని తనకి చెప్పాలంట మనం నేర్పియాలా అది రాంగ్ అది రైట్ అనేది మనకి నేర్పియాల దాంట్లో మనం అనుకోవచ్చు ఎందుకు దేవుడు ఒక చిన్న ప్రాణికి చూపించి మనకి ఇంత నేర్పిస్తున్నాడు చిన్న ప్రాణే కదా చీమ అనేది చిన్న ప్రాణి జింక్ అనేది కూడా ఒక చిన్న ప్రాణి మంచి ముందు పక్షి అనేది కూడా ఒక చిన్న ప్రాణి మంచి ముందు కానీ వీళ్ళకున్న జ్ఞానం మనకి లేదు కొద్దువగా ఉంది కదా మనం అడుగుతలేం పక్షులను పోషించే దేవుని మనుషులను పోషించడని అంటున్నాడు కదా కానీ మనుషులు అడుగుతనే లేడు కదా పక్షి పక్షి ఆ దేవుని ద్వారానే ఇంత జీవనం సాగిస్తుంది ఆ చిన్న సీమ కూడా దేవుని ద్వారానే ఇంత అనుగ్రహం పొందుతుంది అంత బుద్ధి గలదయ్యుంది అంత శ్రద్ధ గలదయ్యుంది అంత పని చేస్తుంది అంత ఇంటెలిజెంట్ అయ్యుంది కానీ చిన్న ప్రాణి దేవుణ్ణి ఇంత మహిమ పరుస్తుంది కదా ఇంత జ్ఞానం దేవుడు ఇచ్చింది కదా మనిషికి ఎందుకు ఇయడు ఎందుకంటే మనిషి అడగడం లేదు మనిషికి చెడు చెడు గుణము ఎక్కువ ఉంది ఇన్స్టెంట్ మనము ఆ చెడు చేయ బదులు కీలు చేసే బదులు ఏం చేయాలి మేలు చేయుట నేర్చుకోవాలా జ్ఞానము తక్కువ మనం దేవుణ్ణి అడగాలంట మనుషుల్ని ఆశ్రయించుట దేవుణ్ణి ఆశ్రయించుట మేలు అని మళ్ళా దేవుడు మనకి ఒక చీమ ద్వారా ఏం ఎగ్జాంపుల్ ఇచ్చిండు ఏంటిది అని మనం తెలుసుకోవాలంటే మనకి కూడా ఒక అపాయ ఎనిమిదో వచనంలో ఏమంటాడంటే అవి వేసవి కాల ఆహారము సిద్ధపరుచుకొను కోత కాల మందు ధాన్యము కూర్చుకొను అంటే ఇది ఏంటంటే అవి వేసవి కాలమందు సమ్మర్ సీజన్స్ లో అది ఫుడ్ అనేది స్టోర్ చేసుకుంటూ ఉంటది సమ్మా సీజన్ లో ఫుడ్ అనేది స్టోర్ చేసుకుంటది ఎందుకంటే రైనీ సీజన్స్ లో అది బయటికి రాలేదు సో చూడు అది కూడా ఎంత తెలివి సమ్మ సీజన్స్ లో అది స్టోర్ స్టోర్ చేసుకుంటుంది ఎందుకంటే రైనీ సీజన్స్ లో అది బయటకి రాదు ముందటి గురించి ఫ్యూచర్ గురించి ఇప్పుడే ఆలోచించడం మొదలు పెడుతుంది ఫ్యూచర్ సమ్మర్ తర్వాతనే ఒక టూ త్రీ త్రీ మంత్స్ తర్వాతనే త్రీ ఫోర్ మంత్స్ తర్వాతనే ఈ రైనీ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది కానీ ఆ త్రీ ఫోర్ మంత్స్ ముందే దానికి ఏమేమి కావాలో అని ముందే రెడీ చేసి పెట్టుకుంటుంది పోతకాల మందు ధాన్యము సిద్ధపరిచి పెట్టుకుంటుంది తన ఆహారం ముందే మళ్ళీ దీని ద్వారా దేవుడు ఏం మన చెప్తున్నాడంటే మనకు కూడా ఒక అపాయం అనేది రాబోతుందంట ఏంటంటే ఏం అంటే వాక్యం అనేది మనకి ముందు ముందు దొరకదంట కనబడది దొరకది లో ఏంటంటే మనం ద్రో లోకము దృష్టిలో ఇవన్నీ చెప్తే ఏమనుకుంటారంటే దేవుడు ఏమి చీమ చీమతోని ఇవన్నీ చప్పపిస్తా చీమ ద్వారా ఈ యొక్క లెసన్ నేర్పిస్తాడా ఒక పక్షి ద్వారా లెసన్ నేర్పిస్తాడా ఒక లేడీ ద్వారా ఒక లెసన్ నేర్పిస్తాడా నా కుమారుడా కుమారుడ అని ఎందుకు బతింలాడుతుంది నేను ఒకసారి ఆలోచించుకో నా కుమారుడా నా కుమారుడా ఈ పక్షిని చూసి నేర్చుకో ఈ జంతువుని చూసి నేర్చుకో ఆఖరికి చీమను కూడా చూసి నేర్చుకో అంటుండు కదా అంటే పోను పోను ఎంతో సమస్యలు దీని ద్వారా అంటే ఒక స్ట్రేంజర్ ద్వారా రాబోతుంది అని నువ్వు గమనించాల కాలంలో ఒక చీమ ఎట్లయితే తన ఒక ఆహారాన్ని ముందే సిద్ధపరచుకుందో మన మనం కూడా మన ఆహారం అనే వాక్యము ముందే సిద్ధపరచుకొని పెట్టుకోవాలంట ఎందుకంటే ఈ టైంలోనే నీకు సపోజ్ ఈ టైంలో నువ్వు వినలేకపోవచ్చు ఈ టైంలో నీ కుదరకపోవచ్చు కానీ ఆల్రెడీ అన్నవాళ్ళు లేకపోతే వేరే వాళ్ళందరూ రికార్డింగ్ చేసి మనకు పెడుతూ ఉంటారు కొంతమంది కొంతమంది ఏం చేస్తారు టైప్ చేసి కొన్ని కొన్ని బ్రదర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే టైప్ చేసి మరి పెడుతూ ఉంటారు వాక్యాలు టైప్ చేసి వాళ్ళ ఒక శ్రమ ఏంటి వ్యర్థం కాదంట అది నువ్వు రీచ్ చేయకపోతే అది నీ అది కూడా క్వశ్చన్ చేస్తాడు నీకు ఆల్రెడీ దేవుడు ఇంత ఇంత ఘనము చెప్పిండు కదా ఇన్నిసార్లు చెప్పిండు కదా టైం చేయకుండా నువ్వు వినలే కొన్ని కొన్ని బ్రదర్స్ అన్ని టైప్ చేసి పెడుతుంటారు వాక్యాలు కొన్ని రికార్డింగ్స్ ఉంటాయి నువ్వు వినది నీకు ఈ టైం కలిసి రాలేదేమో వేరే టైంలో నువ్వు ఏం చేసినావు అని ఒక క్వశ్చన్ మార్క్ నువ్వు విను విని అది నువ్వు నువ్వు నియంత్రణ నువ్వు పెట్టుకోకుండా నువ్వు వేరే వాళ్ళకు చెప్పు ఎందుకంటే పోను పోను టైంలో అది పొదుపుగా ఉండి ఉండది చెప్పడానికి అవకాశమే ఉండదు అనుకో వాక్యం అనేది దొరక దొరకదంట ఆమోసు గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు ఆమోసు గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు రాబువు దిన దినములందు దేశములో నేను క్షేమము పుట్టింతును అది తన పానములు లేకపోవుట చేత కలుగు క్షేమము కాక యహోవ మాటలను విన వినకపోవుట వలన కలుగు క్షేమము ఉండును క్షామముగా ఉండును ఇదే యహోవ వాకు కాబట్టి ఇది గమనించండి ఇప్పుడు కాబట్టి జనులు యహోవ మాట వెతుకుటకై కాబట్టి జనులు యహోవ మాట వెతుకుటకై ఈ సముద్రము నుండి ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు ఈ సముద్రము ఆ సముద్రము వరకు ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించురుగాని సంచరించురు గాని అవి వారికి దొరకదు అంట క్లియర్ గా చెప్తున్నాడు కదా దేవుడే చెప్తున్నాడు ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు అన్ని దిక్కులా సంచరించదు కానీ మనకి ఏం పొదువైపోతుంది అది వాళ్ళకి దొరకదు కూడా దొరకదు అంట సో మనము ఎంత మెలుకువగా ఉండాలి సోమరి అని పోలుస్తుండం సో సోమరి తన మనంలో మనలో లేకుండా చేసుకోవాలంట కోత కాలం అందు మనము జాగ్రత్త పడాలంట మనము ముందే వేసవిక వేసవే కాలంలో మనము ఆ సమ్మర్ సీజన్ లో ముందే మనము అది అంత బల బయలుపరుచుకొని ఉండాలంట మనం రెడీగా ఉండాలి ఎందుకంటే ఫ్యూచర్ లో అది ఉంటుందో లేదో మనకు తెలియదు క్లియర్ దేవుడు అది వారికి దొరకదు అంటుడు అది వారికి దొరకదు దేవుని ఒక వాక్యం దొరకదు అంట సో ఒక చీమనే ముందే రెడీ చేసి పెట్టుకున్నప్పుడు ఇంత పెద్ద ప్రాణి ఏం చేయాలని మీరే ఒకసారి ఆలోచించుకోండి తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఏమంటాడంటే సామెతలు గ్రంథం మళ్ళీ ఏమంటాడంటే సోమరి ఎందాక నీవు పండుకొని నీకు ఒక క్వశ్చన్ మార్క్ సోమరి ఎందాక నీవు పండుకొని ఎప్పుడు నిద్ర ఎప్పుడు నిద్ర ఇక కొంచెము నిద్రించదను కొంచము కుేదను కొంచము సేపు చేతులు ముడుచుకునేదను పరుడే పరుకుండేదనని నీవనుచున్నావు అందుచేత క్లియర్ గా చూడండి అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రము నీ యొద్దకు వచ్చును క్లియర్ గా చూడండి ఇట్లా నువ్వు సోమరితనంతో ఉంటే ఏమవుతుందంట అందుచేత దోపిడిగాడు గారు వచ్చినట్లు దరిద్రము నీ వద్దకు వచ్చును ఫస్ట్ మనము దే ఫస్ట్ పాయింట్ దేవుడు ఏమని నేర్పించను మనకి ఏమని నేర్పించను మనకి ఫస్ట్ మనము షూరిటీ మీద సిగ్నేచర్ మీద మనము చాలా గ్రహించి ఉండాలంట నోటి మాటల వలన కూడా మనం ఒక్కొక్కసారి మోసపోతామంట ఇంకొకటి మనము ఒక మిస్టేక్ చేసినప్పుడు మనము డిలే చేయకుండా ఎలా త్వరపడి మనకి చెప్తున్నాడు కదా త్వరపడి త్వరపడి మనము అది నేర్చుకోవాలంట త్వరపడి మనము దాని నుంచి మనము తప్పించుకోవాలి త్వరపడి తప్పించుకోవాలి డిలే చేయొద్దంట డిలే అస్సలు చేయొద్దంట కాషియస్ గా ఉండాలి స్టే అవే కదా నిద్ర ఏమని దేవుడు నువ్వు నిద్రించ నిద్రించగా మేలుకొని ఉండుము నీ కన్నులకు నిద్ర అయినను నీ కన్నురెప్పలకు కుటైనాను రాణియకు స్టే అవేక్ అంటుండు కదా ఇంకొక విషయంలో మనకి ఐదో ఐదో మనకి పక్షితోని జింకతోను పోల్చి మనకు ఒక ఎగ్జాంపుల్ అనేది ఇస్తుంది వేటగాడు ఎంత వేటగాడు చేతిలో నుండి లేడి ఎట్లా ఒక పక్షి ఎట్లా తప్పించుకుంటది అట్లా తప్పించుకోవాలని ఐదో వచనంలో తర్వాత ఏమంటుండో సోమవారితనం గురించి మాట్లాడుతుడు ఇవన్నీ మనలో ఉన్నప్పుడు ఏమి ఇవన్నీ మనలో ఉన్నప్పుడు ఏమి ఏమవుతుందంట దరిద్రపు దరిద్రము నీ వద్దకు వచ్చునంట అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రపు నీ వద్దకు వచ్చును మీరు అనుకుంటున్న వచ్చి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ప్రాక్టికల్ లైఫ్ లో ఇవన్నీ జరుగుతున్నాయి లోకానుసారంలో నీ దృష్టి ఏమైపోతుంది అంటే లోకానుసారంగా వాళ్ళు ఏమనుకుంటారు ఎందుకు ఇవన్నీ ఇంత అమౌంట్ వస్తుంటే ఈ పర్సన్ ఎందుకు వద్దనుకుంటున్నారు ఎందుకు వద్దనుకుంటున్నానని ఈ పర్సన్ కి నేను ఎంత ఇచ్చినా కదా ఇంత డ్రైవ్ ఇచ్చినా కదా ఈ పర్సన్ అయినా కానీ నా యాక్సెప్ట్ చేస్తలేడు ఎంత పిరికివాడు చూడు పైసలు పైసలు తీసుకొని వాళ్ళ పిల్లలకి ఏమైనా కొన్నియొచ్చు కదా లేకపోతే ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు కదా లేకపోతే ఎంత అనేవాళ్ళు మనల్ని ఒక చీప్ చీప్ చేసి మాట్లాడేస్తారు కానీ ఇవన్నీ నీకు అవసరం లేదు నీ దేవుని ఒక జ్ఞాని ఉంటే ఆ చీమానికే అంత జ్ఞానం ఇచ్చిండు ఆ పక్షికే అంత జ్ఞానం ఇచ్చిండు ఆ జంతువుకి ఇంత జ్ఞానం ఇచ్చిండు ఆ లేడిపిల్లకి సో నీకెంత జ్ఞానం ఇస్తాడు అలేటైనా పర్వాలేదు పరువుల దృష్టిలో ఆ మానవుడి దృష్టిలోనే చిన్నతనమైనా పర్వాలేదు దేవుణ్ణి ఆశ్రయించు దేవుణ్ణి నువ్వు జ్ఞానమదు నీ కొద్దుగా ఉన్నప్పుడు దేవుణ్ణి అడుగు నీ జ్ఞానం కొదుగా ఉన్నప్పుడు దేవుణ్ణి అడుగు మేలు చేయుట నేర్చుకో కీడు చేయుట కంటే మేలు చేయుట నేర్చుకో అన్నాడు యోహాను ఇది లాస్ట్ అధ్యాయం లాస్ట్ ఏమంటుందంటే యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం యోహాను సువార్థం పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీ ముందు నన్ను ద్వేషించదనని మీరు ఎరుగుదురు మళ్ళా మళ్ళా చదవండి లోకము మిమ్మును ద్వేషించిన యుడల మీ కంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరెరుగుదురు లోకం దృష్టిలో నువ్వు ద్వేషించబడిన యుడల వాళ్ళు ఫస్ట్ ఎవరిని ద్వేషిస్తున్నట ఏసు ఏసుప్రభుని ద్వేషిస్తున్నట నువ్వు కరెక్ట్ మార్గంలో నడిస్తే కరెక్ట్ గా ఉంటావంట వాళ్ళ దృష్టిలో నువ్వు తప్పు ఉండొచ్చు కానీ దేవుని దృష్టిలో నువ్వు కరెక్ట్ ఎందుకంటే నువ్వు ఈ ఈ చెడుతరంలో పోకుండా న్యాయముగా దేవుడు ఒక లైన్ లో అది ఉల్తా పల్టా అయినా కానీ నువ్వు న్యాయముగా అడుగులు వేసినందుకు ఏదో ఒక రోజు నీకు విజయం అనేది వస్తుందంట ప్రార్థన చేసుకున్నాం మనం అందరము ఏసుప్రభానికి వందనాలు రాజా వాక్యం ద్వారాను ఎన్నో విషయాలని మాకు బయలుపరిచిన వేసుప్రభ సిగ్నేచర్ విషయంలో మీరు మా తోడే ఉంటానన్నారు సిగ్నేచర్ పెట్టొద్దు అంటున్నారు ఏదైతే ఉందో షూరిటీ అనేది ఇవ్వదు ఇవ్వద్దు అంటున్నారు పరు చెయ్యి వే అని అంటున్నారు వాళ్ళు పాపం చేసి ఏసుప్రభ యేసుప్రభ మాము దాంట్లో ఆ ఊబిలో పడిపోకుండా యేసుప్రభ బయటికి రావాలి ఏసుప్రభ ఎంత త్వరగా వస్తే అంత మంచిది అంటున్నారు నోటి మాటల ద్వారాగా ఒక్కొక్కసారి మనం మోసపోతామంటారా ఆ నోటి మాటల ద్వారా కూడా మేము మోసపోవద్దు యేసుప్రభ ఎంత త్వరగా అయితే యేసుప్రభ అంత త్వరగా మేము మెలుకువతోనే ఉంది యేసప్రభ అది జయించే జ్ఞానం మాలో దయచేయండి ఎంత త్వరగా అయితే ఆ ఊవిలో నుంచి మేము తప్పించుకోవాలి యేసుప్రభ త్వరగా తప్పించుకోవాలా బలవంతము చేసి మేము తప్పించుకోవాలి యేసుప్రభ అంత వరకు మేము కొనుక్కో కూడదు ఏసుప్రభ యేసో మెలుకువతో నడుచుకోవాలి యేసప్రభ ఎలా అయితే ఏసూప్రభ వేదగాని దృష్టిలో నుంచి ఆ లేడీ పిల్ల ఎట్లయితే తప్పించుకుందో ఆ పక్షి ఎట్లా తప్పించుకుందో అలాంటి జ్ఞానము మాలు దయచేయండి ఏసుప్రభియానికి వందనాలు రాజ ఒక ఏసుప్రభ ఆ లేజినెస్ ని ఎట్లా నువ్వు నువ్వు ఎట్లా పోర్ట్రేట్ చేసినా ఒక చిన్న చీమతోని మాకు పోల్చి ఒక చిన్న ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఇచ్చిన ఏసుప్రభ ఏంటంటే మనుషుల నమ్ముట కంటే దేవుడిని నమ్ముటం మేలు అంటున్నాం జ్ఞానం కొద్దువైతే నా దగ్గర అడుగు అంటున్నాం దాంట్లో ఉన్న ఏసోప్రభ చిరుకుతనం నాకు నాలో దయచేయండి ఆ శ్రమ గుణం నాలో దయచేయండి ఆ శ్రద్ధ దయచేయండి ఏసుప్రభ దేవుడు నీ తట్టు మేము చూడాలి నిన్ను ఆశ్రయించాల నిన్ను అడగాలి వేసుప్రభ లోకం దృష్టిలో ఏసుప్రభ మేము తప్పు ఉండొచ్చు మమ్మల్ని ద్వేషించు చూడొచ్చు వేసుప్రభ కానీ ఏసుప్రభా అవన్నీ చేసి నిన్ను ద్వేషించ సప్రభ నేను నీ దా మీ దాంట్లో గొప్పై ఉండాలి యేసుప్రభ మీ దాంట్లో నేను శ్రేష్టంగా ఉండాలా ఒక చీమతో పోల్చి ఒక గొప్ప ఎగ్జాంపుల్ మాకు సెట్ చేసినా యేసుప్రభ ఒక జంతువు ద్వారా ఒక గొప్ప ఎగ్జాంపుల్ మాకు నేర్పించిన ఒక పక్షి ద్వారా ఒక గొప్ప ఎగ్జాంపుల్ నేర్పించినాం ముందు జీవితంలో ఎట్లా ఈ ప్రాక్టికల్ జీవితంలో ఎట్లా మేము నడుచుకోవాలా ఎలా మేము పాపం చేయకుండా యేసప్రభ తప్పించుకోవాలా ఎట్లా బతింట్లాడుకోవాలా ఎలా బలవంతము చేసి మనం ఆ దాంట్లో తప్పించుకోవాలని మీరు మాకు నేర్పించినందుకు ఎంతో ఎంతో ఎంతో వందనాలు యేసుప్రభ యేశప్రభ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మనిషిని దీవించి ఆశీర్వదించండి యశ్వప్రభా వాళ్ళలో ప్రతి ఒక్క సమస్యని కొట్టివేయండి ఈ రోజుకైనా ఎవరైనా తప్పు చేసి ఉంటే యేసుప్రభ ఆ ఊపిలో పడి ఉంటే ఈ రోజే నీ దగ్గర మొరు వాళ్ళకి జ్ఞానము తక్కువైతే నీ దగ్గర అడగాలి సుప్రభ నిన్ను ఆశ్రయించాలా ఆ ఊపిలో నుంచి వాళ్ళని తిరికి లేపి లేపిప్రభా నీ రక్షణ మార్గంలో సుప్రభ నడవాలా వాళ్ళు తప్పించుకోవాలి సుప్రభ లాంటి జ్ఞానము ప్రసాదించు మేసుప్రభ లేకపోయినా ఎడలే సుప్రభ వాళ్ళు నిన్ను అడగాల యేసుప్రభ జ్ఞానము తక్కువైతే నన్ను అడుగు నేను ఇస్తానంటున్నావు ప్రతిదీ ఇస్తానంటున్నావు వాళ్ళు అడుగుతలేరు పక్షి అడుగుతుంది ఒక జంతువు అడుగుతుంది ఒక చీమ అడుగుతుంది వాళ్ళకి ఆశ్రయం వాళ్ళకు ఒక జ్ఞానము మాలో నువ్వే వీళ్ళందరికీ ప్రసాదించుమని ప్రభాని క్రీస్తున్నాం అడిగి వేడుకుంటున్నాం తండ్రి స్వరాజ్ బ్రదర్ అది ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పరాది ప్రేర్ రిక్వెస్ట్ చెప్పండి నేను మర్చిపోయినా పేరు బాబా పేరు అండి ఎవరంటే లియో మార్షల్ అబ్బాయి పేరు బ్రదర్ పేరు బ్రదర్ కి యాక్సిడెంట్ అది బ్రెయిన్ కి తాకనిక అవకాశము అయ్యిందని డాక్టర్ చెప్పారు కానీ ఆపరేషన్ అయ్యింది అది సక్సెస్ఫుల్ అయ్యింది కానీ అబ్బాయికి పిలిచి వచ్చే సూచనలు ఉన్నాయి అని చెప్పారనమాట అవన్నీ నార్మల్ అయిపోవాలా దేవుడు ముట్టి స్వసపరచడా వాళ్ళ కుటుంబం అంతా సత్యంలోకి రావాలా బ్రదర్ లియో మార్షల్ తెలియదు చెప్పండి అన్న విన్నారు కదా ప్రీది కృష్ణ విన్నరా ఇప్పుడు విన్న చేస్తానన్నా చేయండి మహాపరిషుద్ధుడ మహోన్నతుడా గొప్ప దేవుడ కృప కనికరం గల దేవ జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు దేవా నీకే కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదిగో నా తండ్రి రాత్రికళ సమయంలో నాయన నీ సన్నిధికి వచ్చినాం నాయన నీ పాదాల యద్దకు వచ్చినాం ప్రభు నా ఎద్దకు వచ్చి నన్ను ఆశ్రయించే వారు ఎవరిని కూడా నాయన త్రోసివేయ్యని గొప్ప దేవుడవు నువ్వు దేవుడవు దయగల దేవుడవు కనికరం దేవుడవు నాయన తండ్రి కబట్టి యొక్క లియో మర్షుల్ అనే బ్రదర్ గురించి నాయన నీ సన్నిధిలో మొరపెడుతున్నాం తండ్రి ఆ బిడ్డని ఆయన నీ కృపలో నాయన మరొక జ్ఞాపకం చేసుకోమని తండ్రి నీ సన్నిధిలో ఉండి నిన్ను అడుగుతున్నాం దేవా ఇదిగో నా తండ్రి ఆ బ్రదర్ ని అరికాలు మొదలుకొని దేవ నడిన వరకు ప్రభువ మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి ఏసు పరిశుద్ధ నామంలో తండ్రి ఆ యొక్క నుంచి నాయన తనకున్న ప్రతి బలహీనత నుండి ప్రతి అనారోగ్యం నుండి నాయన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామములో స్వస్థత కలుగునుగాక ఎలాంటి కీడున్నా శోధనున్నా ప్రభు ఎలాంటి మరణగండమున్నా తండ్రి ఆ బిడ్డ విషయంలోనైనా మీరే కొట్టివేయమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో నా తండ్రి తను చేసిన పాపములుంటే క్షమించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ యొక్క శ్రమలోనైనా ఆ బ్రదర్ మీరు తోడుగా ఉండమని సహాయకుడుగా ఉండమని తండ్రి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం అనుగ్రహించి దీర్ఘాయువుని అనుగ్రహించిన ఆయన ఆ బిడ్డని నైనా గొప్ప సాక్షిగా మీ కొరకు నిలబెట్టుకోమని మేము ప్రార్థిస్తున్నాం ఈ యొక్క శ్రమలోనైనా కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ నాయన మీరు తోడుగా ఉండండి ఆ కుటుంబానికి మీరు ఓదార్పు దయచేయండి ఆదరణ దయచేయండి ఈ శ్రమలోనైనా ఈ కష్టంలో వాళ్ళు ఎక్కడ కూడా నాయనా తండ్రి అవిశ్వాసంలో అపనమ్మకంలో నాయన పడకుండా నాయన మీరే వారిని బలపరచండి ధైర్యపరచండి వాళ్ళ హృదయంలో ఉన్న ప్రతి చింత తొలగించండి ప్రతి హృదయంలో ఉన్న కలవరాన్ని మీరు తీసివేసిన ఆయన మీరే ఆ కుటుంబానికి తోడుగా ఉండమని ఆ కుటుంబాన్ని అంతటిని ఆయన మీరే సత్యంలోనికి సర్వసత్యంలోనికి నడిపించమని మేము ప్రార్థిస్తున్నాయి ఆ కుటుంబాన్ని బ్రదర్ని నాయన మీరే జ్ఞాపకం ఉంచుకొని నాయన తండ్రి నీ వాక్కు వెళ్తే నాయన తండ్రి ఆ యొక్క పక్షవాయుతో బాధపడుతున్న నాయన ఆ శతాధిపతి దాసుడు స్వస్థపడ్డాడు ప్రభు అవును తండ్రి నీ వాక్కులోనే నీ మాటలోనే జీవం ఉంది నాయన అయ్యా మీరు పొందిన గాయంలోనే స్వస్థత ఉంది ఆ యొక్క జీవమును స్వస్థతను ఆ బ్రదర్ కి ఇచ్చిన ఆయన మీరే సాక్షిగా నిలబెట్టుకోమని మీరే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి తండ్రి ఆమె ప్రైజ్ లాడ్ అన్నారు ప్రైజ్ లాడ్ దిపస్టర్ దిపస్టర్ దిపస్ సార్ ప్రైజ్ సరే నేను చేస్తాను పద్దెనిమిది వందల చేస్తాం మనుషులు ముట్స్ వర్షపర్షండి కాశాలు ఇచ్చండి శోభ బెంక్ తాకడానికి వీళ్ళేది శుభ సంపూర్ణమైన విడుదల చేయండి కాశాలు తెచ్చండి బిడ్డ చుట్టు కంచకాయించండి దృష్టిగా ముట్టకుండా మీరే సాయం దయచేసి బుడ్డ మీరు దయచండి వేసుకోవా ముఖ్యంగా వేసుకోవా నిన్ను నిశించాలని నేను కనకొచ్చా నీకు సేవ చేయాలి సాయం తెచ్చేసి బుడ్డకు సంపూర్ణమైన విడుదల దయచేసి ఆ బిడ్డ ఉండి కౌశ ట్రీట్మెంట్ మీరు దయచేయండి డబ్బులు సాయం దయచేసి మన కుటుంబం రక్షణ దయచేసి గొప్పది ఎవరు పొందాలేస్తుందండి పొందాలు ఇక పని మీరు మాతో ఉండి మీరు నడిపించి విడుదల చేయండి కౌశ శండి గొప్పదేమని పొందాల చేస్తుందండి కొత్త నుంచి సిద్ధ పరుచుకోమని వేసులో ప్రదర్శించండి అమ్మేన్ మన ప్రభావిని పరిశుద్ధాలు మనందరికీ సదాకాలం తోడైంది ఉంది కాక అమ్మేన్